అది కాబట్టి భక్తి చేసుకోగా ఎలా చేసుకో నేను చెప్తాను మీకు అది మధ్యలో అరోహది మధ్యవర్తిని దళారి భక్తి దళాలి అన్నట్టుగా మధ్యవర్తి పెట్టుకోండి మీ అంటే గురువు ఈ చెంది దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం ట్రెడిషన్లను మీరు పేరు పెట్టేటట్లు కొన్ని ఎవరో అట్రాక్ట్ చేయడానికి ఉండదు నన్ను హృషిక అడిగారు ఎవరండి మీరు ట్రెడిషన్ పుట్టుకుని తీసుకురాశారు ఎందుకంటే ట్రెడిషన్ అంటే ఎటు చెప్పారు ట్రెడిషన్ అంటే ఎటు చెప్పు సంప్రదాయం సంప్రదాయం అంటే ఎటు చెప్పు సంప్రదాయం అంటే ముత్త తాతకి తాత తండ్రికి తండ్రి వీడికి వీడికి అదే సంప్రదాయం అంటారు సంప్రదాయం అంటే సమ్యక్ ఒకళ్ళకి ఇంకొకళ్ళు బోధించుతా అని సంప్రదాయం ఒక మహర్షి విద్యార్థిని చెప్తారు మాతృ దేవోద్భవ ఇతరుడు దేవి ఉద్భవ అని చెప్తారు అని సంప్రదాయం నా దీనికి ఎవరైనా యంగ్ నేను అడుగు చెప్తూ నా నా శరీరానికి సేవ చేయటా అని సంప్రదాయం అంటే తప్ప సంప్రదాయం అంటే ఇంత కొడుకు దృష్టి పెట్టమని కాదక్కడ అది కాదు సంప్రదాయం ఇది సంతోష నా దిగి ఎవరు వచ్చినా తల్లి మీద కంప్లైంట్ చేస్తేనే తల్లి మీద కంప్లైంట్ చేయకు వాట్ ఎవర్ గుడ్ అట్ దాట్ దేట్ బిట్ ఇన్ అండ్ లూస్ అండ్ తండ్రి మీరు కంప్లైంట్ చేస్తే చేయకు తల్లి తల్లిని ఒే డోంట్ ఫైట్ వాళ్ళిద్దరినీ ఈక్వేషన్ లో పెట్టారు మిగతా వాళ్ళందరితో ఫైట్ చేయాలి నీకు ఒప్పుకుంటే ఎవరితో వెయిట్ చేస్తా వాళ్ళతో ఇంటర్లీ మాత్రం అని చెప్తా మరి నేను చెప్పింది సంప్రదాయం నేను అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోదా ఇది సంప్రదాయం నేను అనుకుంటున్నా కాబట్టి దీని సంప్రదాయం ఉంటారు అంటే కదా ఇంతప్పుడు లిస్ట్ పెట్టి శ్లోకం నా దగ్గర శ్లోకాలు కోర్ట్ చేయలేదు నేను ఇంకో శ్లోకం కోర్ట్ చేస్తా సింహో శ్లోకాల ప్రమాణం అంటారు శ్లోకాలు ప్రమాణం ఉంటాయా అని నేను చెప్తా అంటే మీ పని చేశాను కాబట్టి సో ఈ విధంగా మీరు న స్వతంత్రీ రాసే యాడ్ చేశాను పూర్వపక్షం నే కశిత్ అపరతంత్ర బనాగారమాత్మన కద్మా అనుప్రవిశి మీరు చూడండి నేను ఐ విడ్ సేవంత్ అయితే వీఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ మనం బాడీలో ట్రాప్ అయి ఉన్నావా ఓకే ఈ బాడీలో ఉన్నది ఎవడు శారీరుడు వీడు ట్రాప్ అయి ఉన్నాడు మరి ఈ శారీరుడే బ్రహ్మ అన్నట్లయితే ఎవరు కింద బ్రహ్మ కానక్ అంటూ ఒక ట్రాక్ ఒక బంధనాగారాన్ని కారాగారాన్ని నిర్మాణం చేసి దాంట్లో గృహ ప్రవేశం చేశారని చెప్పాల్సి వస్తుంది అవకల్ స్వతంత్రుడు కాకపోతే తప్పదు స్వతంత్రుడు కాదనుకోని వీళ్ళకి ప్రిజెంటెన్స్ ఉంటారు వాళ్ళు స్వతంత్రులు కాదు వాళ్ళకేట గోడ కట్టింది ఆ గోడ లోపల వాళ్ళనే బంధిస్తారు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు కాదు కనుక కానీ మరి బ్రహ్మ స్వతంత్రుడా స్వతంత్రంగా స్వతంత్రుడు అపారంత్రహ గణతంత్రులు కాదు కానప్పుడు తనకు బంధమైన ఒక దేహాన్ని నిర్మించి దాంట్లో ప్రవేశించి బంధింపబడి ఉంటాడా ఎవర అర్థంగా అర్థమవుతుంది కాబట్టి శారీరుడు స్వతంత్ర బ్రహ్మ కాదా కాదాలదు అని అర్థమంటాడు స్వయం అత్యంత నిర్మల సన్న అత్యంత వేవం దేహం ఆత్మ ప్రేమోపేయా బ్రహ్మ ఏమిటండి అత్యంత నిర్మల బ్రహ్మ అత్యంత నిర్మలుడు అతను ఎందు బ్రహ్మ ఎందు బ్రహ్మను పట్టిన అతను ఆయన మాత్రం బ్రహ్మ పరమాత్మ తత్వం కాబట్టి సో పరమాత్మ అత్యంత నిర్మలుడు అంటే గురువు పెట్టానందుకంటే తప్పడు కాబట్టి అత్యంత నిర్మతులు అంటే పుణ్యపాపములు రాజశ్లేషములు ఇలాంటి దోషాలు ఏమీ లేవు అటువంటి బ్రహ్మ అత్యంత మలినమైన దేహాన్ని నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించి ఇదేనా ఆత్మ అని అనుకుంటుంది హౌస్ ఇప్పుడు ఒక ముడికి కోపం చోట ఒక చిన్న గుడి సోసెట్టి ఈయన ఇల్లు కూడుకుంటా కూర్చుంటాడా మనిషి ఈ దేహమే నేను అనుకుంటూ ఉంటాడు ఆత్మత్వే ఉంటుంది కాదు దేహం ఇప్పుడు మీరు ఆత్మ అనుకునే ముందు దాని శుచిశుభ్రం చూసుకోవద్దు సో అత్యంత మలినమైన దేహాన్ని పట్టుకుని మీరు ఆత్మాత్మ అనుకుంటూ ఉంటారు బ్రహ్మ అత్యంత నిర్మలమైన తత్వము కాబట్టి ఈ శారీరుడే బ్రహ్మ అనే దానికి చెప్పడం అంత పూర్వపక్షం ఇంకా ఎవరు ఫలని పూర్వపక్షాలు కొత్త అయితే కథయించేది దుఃఖకథం ఇషియా ఒకప్పుడు బ్రహ్మ పొరపడ్డాడే అనుకోండి బ్రహ్మ ఏదో ఫోకస్ చేయలేకపో మనస్సు సరికా ఏదో కారణం చేసి చేసేడే అనుకోండి అత్యంత మలినమైన దేహాన్ని చేసేడు లేదా ప్రవేశించిన తర్వాత అతగాడికి అర్థమైపోయింది ఈ యుష్యులేకపోయింది అప్పుడు వెంటనే ఏం చేస్తాడు యథేచ్ఛ దీన్ని విడిచిపెట్టుకోకండి మనం విలువ పెట్టగలమా నేను యథేచ్ఛిక సూసైడ్ సూసైడ్ లో యథేచ్ఛక్కడు సూసైడ్ లో వాడు ఏదో విషమార్గం ఏంది సఫర్ అయిపోతాడు తప్ప నేను వదిలిపెట్టేస్తాను అని వదిలిపెట్టగలుగుతాడానికి నేను వదిలిపెట్టేస్తున్నాము అని వదిలిపెట్టే సందర్భాలు నాకైతే సాహిత్యంలో రెండే కనపడతాయి ఒకటి భీష్ముడు స్వేచ్ఛామరణము గలవాడు అని ఒకటి ఉన్నది ఆయన తను ఇచ్చేది దేహం కార్యం చేసే కానీ అది కూడా అది ఇతిహాసంలో కథలో ఉన్నది రెండవది విషయం సత్యనారాయణ గారి వేరు పడకలలో హరప్ప అనే ఒక క్యారెక్టర్ ఒకటి వేలు పడక ఆ హరప్ప ఏం చేస్తాడంటే ఆయన ధ్యానంలో కూర్చొని ఓంకారాన్ని చేస్తూ ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని విచ్చిపెట్టేస్తాడు వీరికి ఏ స్వాతంత్ర్యము లేని వాడి శరీరుడు బ్రహ్మ సర్వస్వతంత్రమైన ఆ బ్రహ్మలే వీడేలా అవుతాడు ఎందుకంటే వీరి దేహాన్ని విడిచిపెట్టి శక్తి కూడా ఇచ్చ కూడా వీరికి సుఖకర ఉపాద దీవిక వీరికి స్వాతంత్ర్యం ఉన్నట్లయితే ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవతా దేహంలో ఏదో సంపాదించి సుఖము ఇచ్చే దేహాన్ని తీసుకుని ఉండేవాడు అని అలా చేయలేదు ఈ శారీరుడు ఈ దేహంతో సతమతముతో ఉన్నాడు జగద్బ్రి విచిత్రం జగత్తు సృష్టించిన ఎవరు బ్రహ్మ శారీరుడెవరు బ్రహ్మయే అయితే మరి బ్రహ్మ సృష్టించినవరు జగత్తు అంటే చాలా గొప్పది కదా జగత్తు ఈ శారీరుడు బ్రహ్మయ్యే కదా కాబట్టి ఈ శారీరుడికి అప్పుడప్పుడు గుర్తుకు రావాలి ఆహా నేను ఎంత గొప్ప జగత్తు అని గుర్తుకు రావాలా మీకు ఎప్పుడైనా మీరు బదువులు అర్థం కాకుండా అలా రైతు వచ్చిందని ఈ పౌర్వక్షత్వం కాబట్టి బ్రహ్మే శారీరుడు శారీరుడే బ్రహ్మాన్ని చెప్పడానికి సిద్ధులుగా ఇంకో రైతు క్షణం హోన చాయే అని పౌర్వక్షం కాబట్టి జగత్ అనేటువంటి బింబపోతే మండలం ఈ జగత్ అనే మండలమును చాలా విచిత్రమైనది ఎంతో వెరైటీగా ఉన్నదాన్ని నేను ఎంత బాగా సృష్టించాను అని వీడు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకో తెలుసుకున్నాను అలా గుర్తు చేసుకుంటారో తెలుసు సర్వోహిలోక స్పష్టం కార్యం కృష్ణం కరీ ఇక్కడ రావటంలో ఎవరినైనా చూడడం ఎవరి జనువుని ఏ మనిషిని చూసినా వాళ్ళు చేసిన మంచి పనులు స్పష్టంగా చెడ్డ పనులు గుర్తు చేస్తే ఇలానే గుర్తురావు చెడ్డ పనులు మనం చేసిన పొరపాట్లు గుర్తు వస్తే నన్ను జీటీ కాల్షియస్ అది ఉంటుంది కొంతమందికి పెద్ద సమస్యలు కూడా ఉంటుంది జీటీ కాల్షియస్ బట్ దట్ ఇస్ ద సెపరేట్ టాపిక్ కానీ తను చేసిన మంచి పనులను తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను పిహెచ్డీ చేశాను నేను యూనివర్సిటీలో చదివాను అని అలాంటి రోజులేవో గుర్తొస్తూ ఉంటాయి తర్వాత సంవత్సరంలో పడిపోయిన తర్వాత గుర్తు రావడానికి రిటైర్మెంట్ కాదు కానీ యూనివర్సిటీ డేస్ కాలేజీ డేస్ ఏవో గుర్తు చేసుకుంటూ అలాగే ఈ చార్నీ కూడా ఇప్పుడు ఈ శరీరంతో ఇలా సతమతమవుతున్నాను ఒకప్పుడు ఈ జగత్ నేనే సమర్థించాను అని వీళ్ళు చేసుకోవాలి గుర్తు రావాలి వీరికి న్యాయంగా మరి మీరు అద్వైతులు శారీరక బ్రహ్మలు కదా తి చెప్తున్నారు అలా ఎప్పుడైనా ఎవరికైనా గుర్తు వచ్చే కదా చెప్పండి చూడండి ద్వైతానికి కావలసిన గుప్తులు మీకు మంచి యుక్తులు కావాలంటే మీకు ఎక్కడ దొరుకుతాయి అవి మీరు ఈ గీత మిగతా భక్షణం చూస్తే వాళ్ళకి ఎంతసేపు నామాలు పూజలు శంకరులు దా దీంతోనే సరిపోతుంది ఏముండదు బ్రహ్మాసే జగత్తు ఇలాంటి మాట్లే ఉండవు మంగళసూత్రాలు లేకపోతే తలాబరాలు ఇవి ఉంటుండ అసంతోషం ఇలాంటివి ఉంటాయి దాంట్లో బ్రహ్మ లేడు జగత్తు లేడు జీవులు లేదు ఈ ఫిలాసఫీ ఏముండదు ఏ హిందూరంగా ఉంటున్నాక ఇంట్రెస్టింగ్ అనివే ఇంకొకటి యథాచ మాయావి స్వయం ప్రసావితాం మాయాం ఇంహరీ ఇప్పుడు మాయా మ్యాజిషియన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇచ్చ చే ఒక మ్యాజిషన్ అక్కడ ప్రసాదింపజేస్తారు మ్యాజిషన్ పెడతారు మళ్ళీ చార్ అయ్యి వీళ్ళని చూపించిన మ్యాజిక్ వీళ్ళు ఇచ్చిన పైసలకి వీళ్ళు మ్యాజిక్ చాలు అని వాడికి కనిపిస్తే ఏం చేస్తాడు తాను ఇచ్చేసేతనే తాను ప్రసాదించిన మ్యాజిక్ ను ఉపసంహారం చేసేసి లేదు చెప్పకపోతాడు అలాగే బ్రహ్మయ్య శారీరుడు అయిన పక్షంలో మళ్ళీ ఏదో మాట్లాలసింది ఇదంతా సృష్టించాను దీన్ని మనం అనుభవించినంతకాలం అనుభవించామని చెప్పేసి మనం ఉపసంహారం చేసేసుకుని మళ్ళీ తన బ్రహ్మగా తాను ఉండిపోతాడు అలా ఉంటున్నాడా దీవుడు అలా రెడ్డిగా అదే ఏమో శరీరోకి సృష్టి ఉపసంహరే ఏదో సృష్టించినప్పుడు నేను అందా ఒప్పుకోకుండా ఏదో సృష్టించాలి ఇలా ఒప్పుకోలేదు అని ఉపసంహారం చేసేసి శరీరం చేసేది ఉండాలి కానీ వాడంతా ఉపసంహారం చేయటం లేదు మమ పితావత్ అనాయాసేపంహ జగత్తునంతను ఉపసంహారం చేయడం మాట అలా చెబితే ఈ శారీరుడు ఎంత చేతగాని వాడంటే తన శరీరమును కూడా తాను ఉపసంహారం చేయలేడు తన ఇచ్చ జగతను శరీరాన్ని కూడా ఉపసంహారం చేయలేడు అంటే మీరు చూసే ఆయాస పడకుండా ఆయాసపడకుండా ఉపసంహారం చేయలేడు ఆయాసడితే గానీ ఉపసంహారం అవ్వదు ఆయాసపడాలి ఏదో విషమం ఏదో వింది ఏదో కష్టపడితే ఉపసంహారం అవుతుంది వీడి ఇచ్చి ఉపసంహారంలో మాత్రమే మిగతా అప్పుడు అసలు వీడి ఇచ్చేతో సంబంధం లేకుండా తేల్చాను కష్టంగాను మొత్తానికి దేహం ఈ శారీరుడు ఉన్నాడు దా వీడంతా అయోగ్యుడు అభాగ్యుడు వీరంతత్వం భవత్తు వీరికి ఏమి జరగదు సుఖాన్ని నిర్మాణం చేసుకోలేదు దుఃఖాన్ని తప్పించుకోలేదు అస్వదంతుడు ఎందుకు కొరగాలి కూడా బాంచం తప్ప వీరు దేనికి పనికి రాదు అటువంటి శారీరం కొట్టుకొని నువ్వు బ్రహ్మతోటి అభేదాన్ని అలా అంటావు జదర్శనా అన్యాయ జక్రి కాబట్టి నేను బట్టి ఏం తెలిసిందంటే హితము చేయు తనకు ఏది సుఖమో దానిని చేయిక అంత చిన్న విషయం హితకరణము అనేది హితక్రియ ఇప్పుడు నాకు ఏది హితమో అది నేను చేసుకోవాలి నాకు ఆత్మ వేసుకోండి బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకుంటే తయారు చేసుకోగలగాలి నాకు ఆరోగ్యం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోగలగాలి అలాంటి చిన్న పని కూడా వీళ్ళు చేసుకోలేదు నాకు రోగం లేకుండా చేసుకుంటే నేను సుఖంగా ఉండగలుగుతాను చిన్న చిన్న మాట అదే బీపీ రాకుండా చూసుకుంటే నాకు సుఖంగా ఉండగలుగుతాను కాబట్టి నాకు బీపీ రావద్దు ఈవెన్ దాట్ ఈస్ నాట్ ఇన్ అది కూడా వీళ్ళు వీడు ఎందుకు పొరగాని వాడు అని వీడి జీవితాన్ని ప్రతి కృష్ణ చేస్తాం అంతే ఆ బ్రహ్మను లేక ఎత్తుకుతుందని ఇదంతా అద్వైతమని ఈ ప్రక్రియ అన్యాయ్యము అంటే యుక్తియుక్తము కాదు అని కోరుకోవచ్చు అధికారు పక్షం యావర్థి పైన చెప్పిన పూర్వపక్షము టూ అనే మాట కొట్టిపారేస్తోంది అంటే టూ అనే అర్థం ఏంటి చెప్పిన పక్షము పూర్వపక్షము తప్పు అంటే భట్ అంటే అర్థం ఏంటండి అతని ముందు దాన్ని కాదండమే కదా భట్ అంటాను అదే అధిక మీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే శరీరుడు బ్రహ్మ ఎందుకు పొలగాని వారిని మీరు చెప్పేదే ఆర్గ్యుమెంటు ఆ శారీరుడు మేమంటున్న వాళ్ళు కాదు మేమంటున్న ఆత్మ కాదు మేమంటున్న ఆత్మ అధికం అనికంటే పై మాట మీరు ఇప్పులాకా చెప్పిన శారీరుడు ఎవరో చెప్పంటారా ఈగో అహంకారం అంటే అదే శారీరం మీరు శారీరుడు అన్నదానికి అహంకారం అర్థం చెప్పి ఇంత పరోక్షాన్ని నిర్మాణం చేశారు శారీరుడే బ్రహ్మ అని మేము అన్నప్పుడు మేము మా దృష్టిలో ఉన్నది అహంకారం కాదు అందుకంటే అధికమైన అంటే అహంకారం కూడా ఎక్కడి నుంచి కూర్తుందో అది మేము చెప్పాలి దానికి అది శారీరుడే అంటే అహంకారం నువ్వు అర్థం చెప్పినట్లయితే భేదమే ఉంటుంది నువ్వేం చింత చేసుకోకు భేదమే ఉంటుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అహం రాజా అస్మి అని అన్నారు మీరు కంపేర్ చేసుకుంటారు ఈ వాక్యాన్ని ఆ వాక్యంతో పోల్చి చూడండి అహం రాజా అస్మి నేను రాజును అబుతున్నాను అని అన్నాడు వీళ్ళు ఎప్పుడు అన్నాడంటే పట్టాభిషేకం చేశారు ఇప్పుడైతే ఓత్తి శని అంటారు అది ప్రేమ్ మినిస్టర్ అన్నట్టుగా అహం రాజా అస్మి ఇప్పుడు పట్టాభిషేకానికి ముందు ఏ అహం ఉందో అదే అహం ఉంది అదే అహం ఉంటుంది పటాలు పెట్టిన తర్వాత కూడా అదే అహం ఉంటుంది ఆ అహంకి కొత్తగా రాజా అనే బిరుదు వచ్చి చేయదు అంతకుముందు అహంలో రాజా లేదు ఇప్పుడు అహంకి రాజా అనే బిరుదు అదే అహం రాజాస్మి అహం బ్రహ్మాస్మి అంటే అధికారం ఏనాట్లయి అలా అయితే మరి పైచుకున్న పూర్వక్షమే కరెక్ట్ అవుతుంది ఏ అంటే అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే అహంకారము కంటే వీటన్నిటినీ తిరస్కరించి ఈ అహంకారాదులు ఏవైతే ఉన్నాయో అవి సత్యములు కానీ కావు అవన్నిటికీ విలీనం చేసేస్తే మిగిలేటువంటి శుద్ధ చైతన్యం ఏది కలదో బ్రహ్మ అని అభిప్రాయం కాబట్టి మేము బ్రహ్మంటే ఆత్మా దేహం బ్రహ్మ వీడి దేహమే ఆత్మ దేహం బ్రహ్మం కాదు కాబట్టి అహమ్మనే అంజనే అహంకారం బ్రహ్మ కాదు శుద్ధమైన అహం బ్రహ్మ ఈ శుద్ధమైన అహమ్మ అహంకారము కంటే పై మాట చాలా పై అహంకారానికి బ్రహ్మకి భేదమే అహంకారం అనేది విఖ్యాతత్మ ఉంది బ్రహ్మ సత్య వస్తువు కాబట్టి భేదమే అహంకారము దాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కదా అహంకారాన్ని విడిచిపెట్టు అహంకారాన్ని విడిచిపెట్టు అంటే బ్రహ్మను విడిచిపెట్టమన్నా కాదు అహంకారం అది తేడా అహంకారం దృష్ట్యా అయితే నీవు చెప్పిన ఆర్గ్యుమెంట్ అన్నీ పడుతుంది అహంకారానికి అతీతమైన ఆత్మ దృష్ట్యా నీవు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ నీట్లోనూ అస ఉండదు చూద్దాం పక్షం ఎత్వజ్ఞం సర్వశక్తి బ్రహ్మా నిత్యశుద్ధుద్ధ స్వభావం శారీరాదమే తద్వయం చటకస్త్రో రో అంటే దీని మీద రైతులు కూడా ఒక కంప్లైంట్ ఎవరి చేశారు రైతులు కూడా ఏమైనా కంప్లైంట్ చేశాడంటే మీరేమో పూజాది చేయమంటారు పూజాది చేయమంటే అదేంటి పూజ మీరు జీవుడే దేవుడైతే పూజ చేయటం ఎందుకండి అని మేము ప్రశ్న వేస్తున్న వెంటనే ఈ జీవుడే అభేదం అనే పెట్టి మూసేసి భేదం అనే ఈ అభేదం అనే శుద్ధ ఆత్మ ఉంటుంది ఈ భేదం అనే అహంకారం ఉంటుంది ఈ భేదం అనే పెట్టి తీసి చూపి అహంకారం ఇది పూజ చేసుకుంటే రాబదే నేను బ్రతికే లేదని ఆ పెట్టె చూపిస్తా ఏమండి ఎలా పూజాకి నువ్వు అంత బాగా చేస్తున్నావు కదా నువ్వు అభేదాన్ని ఎలా ఒప్పుకున్నావురా అని మేము ప్రశ్న వేస్తే మళ్ళీ ఈ పెట్టె మూసేసి అభేదం అనే పెట్టే మీ పద్ధతి ఉంది మీరు ఇలాగా వేషాలు వేస్తున్నారు అని వాళ్ళ అబ్జెక్షన్ వేస్తే దీంట్లో ఈ అభేదం అనే పెట్టే చర్చ పెట్టేది ఈ అహంకారం ఇలాంటి పెట్టెలు మనం తీసుకోండి చూడండి పూజారితో మనం నడిపించడానికి ఇది మిథ్యా పెట్టే మళ్ళీ ఇదొకటి రెండు పెట్టెలుంటే అద్వైతం ఉంటదనమాట కాబట్టి దీంట్లో ఒక పెట్టే సత్యం రెండో పెట్టే మిథ్యా కాబట్టి మీతో కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న ఏదైనా నేను వేస్తే మాయా అనే పెట్టి తీసుకుంటున్నా మీటప్పుడు అంత అభేసరమైన బ్రహ్మ జీవుడు ఒకటే అని మీరు బట్టి పెట్టి ఉపన్యాస్తాను దయచేస్తున్నారు అని వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ అడ్వైస్ ఎలా వేగాలో తెలియక మీరు జగజ్జంతి మీద అయిపోయారు ఈ రెండు పెట్టే మీరు పెట్టిన నాటకం కనిపిస్తున్నారు అని మీద అబ్జెక్షన్ ఆయన ఆయన ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తే తక్కువ మరి మాయా అంటారు పోయింది కదా మాయా అంటే పోయింది కదా స్నేహితుల ప్రేమ బ్రహ్మజీవ అంటా ఒకటైతే మరి బ్రహ్మజీవుడు ఒకటైతే మీరు దుఃఖం ఇక్కడ పొద్దున ఎప్పుడు దుఃఖం అంటే ఇది మాయా అంట సో ఇలాగ తయారయ్యాలని ఆయన ఆయన ఒక ఆచార్యుడు కంప్లైంట్ చేశారు మొత్తం ఇదే ఈ సంస్కృతిని దట్ ఈస్ హౌ బీ హ్యాస్ వాట్ ఎవర్ సీ వీళ్ళు సత్యాన్ని పట్టుకోవడానికి అసత్యాన్ని అనువదించి అంటే అసత్యాన్ని మళ్ళీ చెప్పి దాంట్లో ఉండే దోషాన్ని పరించం చేసి దాన్ని రిజెక్ట్ సత్యానికి చేరుకోవాలి ఎందుకు తెలుసు సత్యము ఆత్మ సత్యము ఆత్మ కాకుండా ఆత్మ భిన్నమైతే మీరు ఇది అసత్యము ఇది సత్యము అలా విడదీసి చూపించు ఇక్కడ అలా విడదీసి చూపించగలం ఉండదు అసత్యము అసత్యముగా చూపించడం దాన్ని త్రోషపూర్చడం దాని ఆత్మగుతులుగా నిలిచి ఉండడమే ఉంటుంది కాబట్టి మొత్తానికి ఈ రకమైన మీమాంస ఈ చర్చలు ఇలా ఉంటాయి మీరు దాన్ని రైట్ స్పిరిట్లు తీసుకోవాల్సి ఏదైతే సర్వము తెలిసి సర్వమైన శక్తి కలిగిన ఏది నిత్యము అంటే కాలమునకు బము కాదు నేటి ముక్త శుద్ధము అంటే రాజద్వేషాలు ధర్మాధర్మములు పుణ్యపాపములు అనే ద్వంద్వముల మాలిన్యం లేదో ఏంటి శుద్ధ చైతన్యము బుద్ధము ఏది నిత్యముక్తమో ఏనాడు బంధము అనేది అది దాని అటువంటి బ్రహ్మ శారీరుడు అంటే ఈ దేహం నాది నేను బ్రాహ్మణులను క్షత్రియుల్ని మృగవాన్ని ఆడదాన్ని నేనేమో పంజాబీని మద్రాసిని మద్రాసిని అనే శారీరుడున్నాడే ఈ శారీరులు ఆ బ్రహ్మం ఎప్పుడు చెప్పలేదు ఎవరైనా చెప్తే చెప్పలేదు ఈ శారీరుడు నేను బ్రహ్మం చెప్పలేదు పైగా ఈ శారీరులు ఎందుకు కొరగాని పడే వీడు బ్రహ్మ అధికం వీటికంటే అధికమైన అజ్ఞానం చేత సృష్టింపబడిన పర్సనాలిటీ పర్సనల్ హుడ్ అనుకుంటుంది వ్యక్తిత్వం అది అజ్ఞానం కూడా సృష్టింపబడుతుంది ఆ వ్యక్తి ్రహ్మాని మీరు చెప్పలేదు పైగా మేమేమంటామంటే అకర్షం కంటే బ్రహ్మ అధికము అధికము అంటే ఈ కర్షం అంద్రియం బ్రహ్మ ద్వయం అని మేము ఆ శరీరుడు కంటే అధికము తర్వాత అన్యత్ శారీరుడు బ్రహ్మడు విడిచి ఉండలేదు అనన్యత్మం కానీ బ్రహ్మ శారీ కంటే ఇతర నెక్లెస్ నెవర్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్ బట్ గోల్డ్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ నెక్లెస్ యూ వన్ సే గోల్డ్ ఈ స్టేన్లెస్ నెక్లెస్ గోల్డ్ స్టేన్లెస్ నెక్లెస్ ఇస్ ఆర్ నెల గోల్డ్ ఈజ్ స్టేన్లెస్ నెక్లెస్ అంటే అర్థం కన్నా గోల్డ్ ఎప్పుడు ఎక్కడ ఉన్నా మెడలోనే ఉండాలి ఎక్కడా ఉండకూడదు ఇది ట్ల కాబట్టి ఈ శారీరుడు అంటే దేహాత్మాభిమానంతో ఉండే వ్యక్తి పెర్సన్ హుడ్ ఏదైతే కాదు ఇన్ ఫ్యాక్ట్ బ్రహ్మ ఇస్ మచ్ బెటర్ అటువంటి బ్రహ్మ జగత్తు జగత్తికి సృష్టికర్తలు మేము అనుకున్నాం తప్పిస్తే ఈ శారీరుడు అనగా ఈ పెర్సన్ దేహాభిమాని మీరు జగత్తు సృష్టికర్తలు మేము ఎప్పుడు చెప్పగలుగుతున్నాం నేను సేవై పశ్చిన్ హితాకరణాదయో దోషాజంటే ఈ శారీకుడి కంటే అధికమైన శుద్ధ ఆత్మ ఏది కలతో అది బ్రహ్మ అని నేను అటువంటి ఆత్మ చైతన్యము ముందు హిత మొదలైన దోషాలు సంక్రమించవు ఎందుకో తెలుసునండి ఆత్మకి హిత అహితములు హిత అహితములు ఉండదు ఈ కన్ఫర్మ్ హుడ్ ఉన్నాను చూడండి వీడు దేహంతో ఐడెంటిఫై అయ్యి ఉంటారు ఈ మూమెంట్ దేహంతో ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యాడో వారికి హితమో అహితమో వచ్చేస్తుంది దేహాభిమానికి ఈ హితము అదే అితము స్టాక్ లో ఎసిడిటీ ఉందనుకోండి ఏ ఫుడ్ ఈ హితము ఏ ఫుడ్ లో హితము అహితము అనే మాట ఉండదు చిన్నప్పుడు దోష తింటావా ఇడ్లే తింటావా అంటే రెండూ చెప్పింది అంటే చంద్ర వయసు వచ్చి ఎసిడిటీ పట్టుకుందనుకోండి దోష ఇడ్లే దోష తింటే గంటలు పట్టు వస్తుందా దోషం తిడ్లేదు ఇది హితమోహితం కాబట్టి సైన్ బ్రహ్మకి హిత హితము ఉండవసం అత్య శుద్ధ చైతన్యం ఆత్మస్వరూపానికి హితము హితము అనే మాట ఉండవసం దోషము ప్రసక్తము కావు ఎందుకో చూస్తున్నాండి నహిత హితం కిచిత్ కర్తవ్యమస్ అహితం వాహర్తవ్యం నిత్యముక్త స్వభావత్వా మీరు ఈ హిత అహితములో లేదా దాటి మీరు వెళ్లాల్సి ఉంటుంది దేహంలో కూర్చొని దేహంలో కూర్చోడం దేహమే తోటి ఐడెంటిఫై అయిపోయి దేహమే నేను లేదు వీడు నాకు రెండు వాడు శత్రువు ఇది హితము ఇది అహితము అని ఈ దేహాభిమానం అనే పంజలంలో కూర్చుంటేనే హిత అహితములు ఉంటాయి అటువంటి దేహాభిమాని బ్రహ్మం నేను చెప్పట్లేదు మీరు దేహాభిమానాన్ని పైకి పోవాలి నాకు గో ఎంత బియాండ్ పోవాలంటే పెద్ద ఏం పెద్ద కాదు మీరు ఎప్పుడైతే ఈ దేహాభిమానాన్ని దాన్ని బట్టి వచ్చేటువంటి కర్సంహూతిని జా విడిచి ట్రాఫిక్ అండ్ జస్ట్ బీ మీ స్వరూపంలో మీరు ఉండండి ఇప్పుడు మీకు అనుభవం కలుగుతుంది ఏదో తెలుసిన ఇది హితము ఇది నాకు చేయగలిగినది అనేది ఏమి ఉండదు మీకు ఇది అహితము నేను నేను దూరంగా పెట్టుకోవాలి అనేది ఏమీ ఉండదు అవి ఎవరికి ఉంటాయి ఆ రెండు హితము కాబట్టి చేసుకోవాలి అహితము కాబట్టి దూరం పెట్టుకోవాలి అని ఎవరికి ఉంటాయి సంసారంకుంటాయి సంసారంలో బధింపబడిన వారికి ఉంటాయి నిజానికి అదే సంసారం అదే సంసారం నిత్యంత స్వభావమైన శుద్ధ చైతన్యము అందు హితము కర్తవ్యము అని కానీ అహితము పరిహర్తవ్యము అని కానీ అటువంటి శుద్ధ చైతన్యం బ్రహ్మని తప్ప ఈ హితాహితముల జంజాటంలో పడుకుంటున్న వాళ్ళు మీరు బ్రహ్మణ్యమంటారు వీడు జాతకం అనబట్టుంది నాకు ఈ రోజు బాగులేదు రేపు బాగుంటుంది ఎల్లుండి బాగుంటుంది వీడు బ్రహ్మ వీడు కలక వీడు బ్రహ్మ ఏంటి వీడు అంతే ఆ జాయితం పట్టుకున్నాడు చూసాడు అదే వీడు వాడు బ్రహ్మేం కాదు వాడు బ్రహ్మ వాడు బ్రహ్మ కాదంటే దానికి రైజ్ అభావం అధిక రైజ్ అభావ్ ఆ లెవెల్లో వాడు వాడు బాధించారు భేద నిర్దేశ అక్కడ భేదాన్నే చెప్తున్నారు నచ్చ జ్ఞాన ప్రతిబంధ శక్తి ప్రతిబంధో వచిత్యస్తి సర్వజ్ఞత్వాశక్తిత్వాడు శుద్ధ చైతన్య స్వరూపంగా నిలబడి ఉన్నారనుకోండి నిలిచి ఉన్నారు నిలబడినది నిలిచి ఉన్నారనుకోండి అప్పుడు మీకు విజ్ఞాన విజితము అవితము ఇది తెలిసినది బుద్ధికి ఇది తెలియని బుద్ధికి నేను ఈ తెలిసినదానికి తెలియని దానికి అతీతమైన ఆత్మస్వరూపం అంతే కదా తెలిసినది ఆ ప్రకాశిస్తుంది తెలియనిది ఆ ప్రకాశిస్తుంది మీరు చీకట్లో ఉంటే మీరు చీకట్లో ఉన్నవారు కాదు చీకట్లో ఉన్నవాడు కాదు చీకటిని తెలుసుకుంటూ అనగా చీకటిని ప్రకాశింపజేస్తే వెలుగు మీరు చీకట్లో ఉన్నాను కాబట్టి నేను కూడా చీకటి తప్పు చీకట్లో ఉంటూ తెలుసుకునే నిలుగుంది కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు లేని వాడు కళ్ళు కళ్ళు కళ్ళు మూతబడిపోయింది నాకు కళ్ళు లేవు ఎవరినా కళ్ళు లేని వాడు కాదు మరి ఒకటి కళ్ళు కళ్ళు చూపు లేదు అనే సస్యాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞాని నువ్వు మరి అదే అర్థం చేసుకోవాలి ఏమవుతుంది కమౌతాం ఐడెంటిటీ నీకు జ్ఞానానికి ప్రతిబంధం అనేది ఏమీ లేదు నువ్వు చూడగలుగుతున్నావు వెలుగుని చూడగలుగుతున్నావు నీ చూపుకి అడ్డే ఉన్నది కళ్ళు ఉందనుకోండి వెలుగుని చూడగలుగుతుంది చూపు చీకటిని చూడలేదు దాని చూపుకి అర్థం లేదు మీ చూపుకి మీరు చీకటిని చూస్తారు వెలుగుని చూస్తారు తెరిచి ఉన్న చూపుని చూస్తారు మూసుకున్న చూపుని చూస్తారు మీ చూపుకి అర్థం లేదు చెవి శబ్దాన్ని వినగలరు శబ్దరహితమైన దాని చెవి వినలేదు కానీ మీరు శబ్దాన్ని వినగలరు నిశ్శబ్దాన్ని కూడా మీరు వినగలరు మీరు వినండి నిశ్శబ్దాన్ని మీరు విన నిశ్శబ్దాన్ని కూడా వినగల శబ్దమును మాత్రమే వినేది వ్యక్తి నిశ్శబ్దాన్ని కూడా వినేది ఆత్మచేత కాబట్టి మీ వినికిడికి అడ్డు లేదు తర్వాత శక్తి మనన శక్తి చూసే శక్తి వినే శక్తి నడిచే శక్తి పట్టుకునే శక్తి జీర్ణం చేసే శక్తి కుండెని కొట్టుకునేట్లా చేసే శక్తి సకాల జగత్తుని చూసి అంచనా వేసే బుద్ధి శక్తి ఈ శక్తి అంతా కూడా ఆత్మ చైతన్యం నుంచే వస్తాం కాబట్టి నీకు సంవ శక్తి ఉంటున్నా మనిషి మనిషి ఏం చేయాలని చూస్తున్నాను తనకు లేనిదాని వాటి గుర్తుపట్టి వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలా అది యువర్ పీపుల్ లేక తాను ఇది ఉన్నదాని గుర్తుపట్టి శాంతంగా ఉండాలి ఉన్నదాని గుర్తుపట్టి శాంతత ఉండాలి ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ లేని దానిని మీరు గుర్తుపడితే మీకు దుఃఖమే ని మీరు ఉన్నదాని గుర్తించటం నేర్చుకోవాలి ఇంతవరకు గుర్తించకుండానే ఏళ్ళు వెళ్ళిపోయాయి జీవితం వెళ్ళిపోయింది ఉన్నదాన్ని గుర్తించనే లేదు ఇప్పుడు లేనిదాని ఎందుకు గుర్తించలేదు ఇంతవరకు లేనిది లేనిది అనుకున్న వాటి వెంట పరుగులు తీస్తో ఆ హడాలో ఉన్నది గుర్తించటం కుదరలేదు ఏమండి ఇప్పుడు కాలు విరిగినట్లో కూర్చున్నాడు కాళ్ళు చక్కగా యాక్టివ్ గా ఉన్న రోడ్డు నెంబర్ పరుగులు తీసుకోనే ఉన్నాడు ఇంట్లో ఎప్పుడు కూర్చోలేదు ఇంట్లో ఎవరు తెలియదు మరి ఇప్పుడు కాలు పెరిగి ఇంట్లో కూర్చుంటే వాడికి అన్ని ధర్మలు తెలుస్తా ఎవరు ఎంత ఆ రకంగా ఎప్పుడు ఇంకా తిరిగి కొత్త కొత్త డబ్బు సంపాదించే ఓపిక లేదు భోగాలకు శక్తి లేదు అన్ని శక్తులు కాబట్టి ఇప్పుడు ఇప్పుడేనా కనీసం ఇప్పుడే లేని వాటి గురించి చింతించడం మానేసి ఎందుకంటే లేని వాటిని చింతించి ఉపయోగం ఏముండే ఇప్పుడు మీరు చేపట్టుకు లేచి పరిగెత్తుకలు చేసేది ఏమీ లేనే లేదు లేని వాటి గురించి చింతించటం మానేసి మీకు ఉన్నదేదో మీరు గుర్తుపట్టండి మీరు ఇంతవరకు ఏనాడు పోగొట్టుకోకుండా ఎప్పటికీ మీకు దూరం కాకుండా మీరు గుర్తుపట్టినా గుర్తుపట్టకుండా చాలా రాయల్ గా మీతో మిగిలిపోయి ఉన్నటువంటిది ఏది అని మీరు గుర్తుపట్టండి దేహము అని సమాధానం చెప్పద్దు ఎందుకంటే మీ యవ్వన దేహం పోయింది మీకు నచ్చుబాటుగా ఉండే దేహం ఏమైంది పోయింది పోనీ ఈ దేహాన్ని నచ్చుబాటు చేసుకున్నావు అంటే అది నచ్చుబాటు ఈ దేహం కాదండి పోనీ ఒకవేళ మీరు కింద మీద పడి చేసుకున్నా ఇది కూడా పోతూనే ఉంది కాబట్టి ఏది మీరు మీరు ఎప్పుడు పోగొట్టుకోనిది మిమ్మల్ని ఎప్పుడు బీచి పెట్టనిది అదే ఒక గుర్తుపట్టండి అదే బ్రహ్మా అది బ్రహ్మాండం అవును ఇప్పుడు రిజర్వేషన్ వచ్చేసి మీ ఏం దొరికింది ఏం దొరకలేదని ఆలోచించడం అని అవసరం ఏనాడు మీరు పోగొట్టుకోనిది ఒకే అధికొరకముగా ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా మీతో ఎప్పటికీ లాయల్ గా నిలిచి ఉన్నది ఒకటే నేను అని నేను అనేది పురాణము అహం దు అహంకారము అసలే కాదు అహం వృత్తి అంటే నేను నేనే అహంకారం అంటే ఇది నేనే చేశాను అది నేనే చేశాను మంచి నేనే చేశాను చెడు నేనే చేశాను అది అహంకారం అహం వృత్తి అంటే నేను అనే పరిచ్ఛన్న భావన అది ఉన్న కూడా కాదు అహం స్ఫురణము దోప్ సూ అహం ైజింగ్ అండ్ ఫాదింగ్ రైజింగ్ అండ్ ఫావింగ్ అహం స్ఫోరణం ఈ అహం స్ఫోరణము మిమ్మల్ని ఎప్పుడు విచ్చిపెట్టారు ఇట్ రోజు ఆల్ద్యం ఇట్ విల్ బి రిచ్ ఇట్ విల్ నాట్ die. బాడీ విల్ డై దాట్ విల్ నాట్ డై Adi బ్రహ్మణ్యం అంటున్నాం అది సంవజ్ఞము అని అంటున్నాం అది సంబంధాన్ని తెలుసు కాదు అది సర్వశక్తి అంటున్నాం ఈ సర్వముల శక్తి దాని నుంచే వచ్చింది కదా ఈ సర్వశక్తిను అది అధికం అది నువ్వన్న శారీర కంటే చాలా అధికం నువ్వన్న శారీరానికి ఆ బ్రహ్మకి భేదమే శరీరం అని చూద్దాం అధిక ఇక్కడ ఆకుందాము క్లాస్ for all and all of us to tell you that the presence of God is the end of today. And we must start from God.